శ్రవస్తేష్టరాజా బ్రహ్మణస్పత ఆను సేదసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపూతరంపరా సహనా సహనౌనస్ హైస్వినై శాంతి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మాేద నితహాయా పరమే వ్యోమన్ సుభాష్యం ం సత్యా శబ్దా ఇతరేతర సన్నిధ అన్యోన్య నియమ్య నియామకా సంత సత్యా శబ్దవాచ్యాత నివర్తకా బ్రహ్మణ లక్షణార్థితి సో సత్యశబ్దము జ్ఞానశబ్దము ఇవి సాక్షాత్తుగా వాచ్యార్థంలో అంటే ప్రైమరీ మీనింగ్ ముఖ్యార్థం అంటారు దాన్నే వాచ్యార్థం ఉన్నా ముఖ్యర్థంన్నా ఒకటే ఆ ముఖ్యార్థంలో బ్రహ్మని బోధించవు ఎందుకంటే సత్యశబ్దము సత్తా సామాన్యాన్ని బోధిస్తుంది ప్రతి పదార్థమునందు కూడా అభివ్యక్తమవుతూ ఉండేటువంటి ఆ ఎగ్జిస్టెన్స్ని సత్తను బోధిస్తుంది సో గోత్వము అన్నప్పుడు అది గోవులో ప్రతి గోవులోనూ ఉండేటువంటి ఆ గోత్వ జాతిని బోధించినట్టుగా దాన్నే సామాన్యము అంట కామనాలిటీ సో అలాగే ప్రతి జగత్తులో ఎగ్జిస్టెన్స్ సత్తా ఉనికి అనేది ప్రతి పదార్థంలోనూ కామన్గా ఉన్నది ఆ అన్ని పదార్థములందు కామన్గా ఉండేటువంటి ఆ జాతిని బోధిస్తుంది సత్తా జాతిని బోధిస్తుంది బ్రహ్మ అది అంటే బ్రహ్మ కూడా ఈ ఇతర పదార్థముల వలె అది పరిచ్ఛిన్నమైన సత్త గలదియే అవుతుంది కాబట్టి తర్వాత అనంత శబ్దము ఆ అర్థం నుంచి దానిని నివారణ చేసేస్తుంది ఇప్పుడు సత్ సత్యమ్మనని అనంతం అనలేదనుకోండి ముఖ్యార్థం చెప్పుకోవచ్చు కానీ ముఖ్యార్థ విరోధం వచ్చేస్తుంది ఎలాగంటే గంగాయాంగ లక్షణార్థం ఎప్పుడు చెప్తారంటే లక్షణం అంటే సెకండరీ మీనింగ్ అది ఇంప్లాయిడ్ మీనింగ్ అంటారు ఈ ఇంప్లాయిడ్ మీనింగ్ ఎప్పుడు చెప్తారంటే ముఖ్యార్థం పొసగని సందర్భంలో చెప్తారు గంగాయాంగ్ ఘోష అన్న చోట గంగయే గంగయ్యూ గొల్లపల్లె ముఖ్యార్థం పొసగదు గంగలో గొల్లపల్లె ఉండదు ముఖ్యార్థం పొసగనప్పుడు ముఖ్యార్థం నుంచి నివృత్తి చేసి పక్కకి జరిగి కొద్దిగా ఎంత అవసరమో అంత పక్కకు జరిగి గంగా తీరే ఘోష అని చెప్పారు అలాగే సింహో మానవకహ మానవ కహ అంటే కుర్రాడు కుర్రాడు పేరది సింహ ఈజ్ ఎ లయన్ అవర్ అవర్ బ్రహ్మచారి ఈజ్ ఎ లయన్ లయన్ అంటే ముఖ్యార్థం పోసలేదు లయన్కి నాలుగు కాళ్ళు ఉంటాయి వీడికి రెండే కాళ్ళు ఉంటాయి తర్వాత లయన్న సన్నిధిలో ఉంటే అది వీడు అలా ఏమి మింగేయడు వీడు ఓ రకంగా మింగేవాడే అయినా ఈ రకంగా మాత్రం లయన్లాగా మింగడు సో కాబట్టి ముఖ్యార్థం పోసగలం అప్పుడు ఏం చెప్తారంటే సింహ సదృశం మానవక సింహశబ్దానికి ముఖ్యార్థం కుదరదు రక్షణ చెప్పాలి ఎంప్లాయిడ్ మీనింగ్ చెప్పాలి ఎంప్లాయిడ్ మీనింగ్ ఏమిటంటే సింహ సదృశ సింహం మానవకుడు సింహము అంటే సింహం లాటివాడు అని వీడు సింహపిల్లండి అంటారు అంటే సింహపిల్ల కాదు ఈ తల్లి పిల్లవాడే కానీ అంతటివాడు అని అర్థం అలాగే సదృశార్థం చెప్తారు అలాగే సత్యశబ్దము పరిచ్ఛిన్నమైన సత్తని చెప్పదు ఎందుకని అనంతం అంటున్నాం గనక అనంతం ఎక్కడ కుదురుతున్న పరిచ్ఛిన్నమైన సత్తా అయితే కాబట్టి ఆ సత్య శబ్దము ఆ ముఖ్యార్థాన్ని చెప్పబోతుంటే ఈ అనంత వచ్చి అడ్డుకుంటుంది ముఖ్యార్థం చెప్తూ ఉంటే మర్యాద దక్కదు ఉంటుంది అప్పుడు ఆ సత్య శబ్దము ముఖ్యార్థము నుంచి నివృత్తమైపోతుంది ముఖ్యార్థం నుంచి నివృత్తమైపోయి ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ని సూచించి పక్కకు తప్పుకుంటున్నాడు ఎంతమాత్రం చేసుకున్నా సో ఇప్పుడు లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ని చూపించగలం కానీ అన్లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ని ఎలా చూపిస్తాం కాబట్టి కానీ అన్లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ని బోధించాలంటే లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ని ఆధారంగా చేసుకుని బోధించాలి దీనికి దృష్టాంతం బంగారమే బంగారం ఏమిటో చెప్పండి నాకు ఎవరికైనా సామర్థ్యం ఉంటే ఛాలెంజ్ బంగారం ఏమిటో చెప్పాలి నాకు మీరు నెక్లెస్ అని మొరటని మొరటనే బిస్కెట్ అని చెప్పకూడదు బంగారం ఏమిటో చెప్పాలి చెప్పడం కుదరదు ఇన్ అన్ అబ్సల్యూట్ సెన్స్ బంగారము ఇది అని చెప్పడం కుదరదు అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది నెక్లెస్ చూపించాలి నెక్లెస్ చూపించి చూడు ఈ నెక్లెస్ నేను బంగారం గురించి అడిగితే నెక్లెస్ గురించి మాట్లాడితే నువ్వు విను మాట్లాడకుండా గురించి నేను మాట్లాడుతాను అది వింటూ దాని నుంచి ఆ నెక్లెస్నెస్ని నివృత్తి చేసేస్తే నీకు బంగారం అంటే ఏమిటో తెలుస్తుంది ఇంక అంతకంటే తెలిసే మార్గం ఏం లేదు ఎప్పుడూ కూడా కారణమో అలాగే ఉంటుంది కారణం అవ్యక్తం అది అవ్యక్తాన్ని ఎలా బోధిస్తారు అన్మానిఫెస్ట్ని మేనిఫెస్టో ద్వారానే సూచించి వదిలేస్తారు దాన్ని చేతో పట్టుకుని చూపించడానికి కుదరదు అది చూపిస్తే అది అన్మానిఫెస్టో ఎందుకు అవుతుంది మేనిఫెస్టే అవుతుంది ఆ పైగా ఇక్కడ అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది ఆత్మస్వరూపమే కనుక అయాముని పట్టుకుంటే మీకు ఆ పరిచ్ఛన్నమైన అపరిచ్ఛిన్నమైన అంటే అనంతమైన అస్తిత్వము అవగాహనకి వస్తుంది సో ఆ విధంగానే ఈ సత్యం జ్ఞానశబ్దాలు లక్షణార్థములే కానీ ముఖ్యార్థములు కావు అత సిద్ధం ఎతో వాచో మనసా సహా ఇప్పుడే అన్నామాట అనిరుక్తే అల అనిలయనే ఇదిచ అవాచ్యత్వం ఈ విధంగా బ్రహ్మ యొక్క బ్రహ్మకి అవాచ్యత్వము అంటే బ్రహ్మ ముఖ్యార్థము కాకుండుట అది మనకి ఇంతకుముందు అనుకున్నట్టుగా అది సిద్ధమైనది తర్వాత నీలోత్ఫలవత్ అవాక్యాథ్మణ ఇప్పుడు బ్రహ్మ బ్రహ్మని సత్యాది శబ్దములు ఎప్పుడైతే బోధించలేవో అప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ వాక్యం కూడా ముఖ్యంగా బ్రహ్మని బోధిస్తోంది చెప్పడానికి వీలు పదాలు ముఖ్యార్థం చేతనం బ్రహ్మని స్పృశించలేని సందర్భంలో వాక్యం మాత్రం ఎలా స్పృశిస్తుంది పదాల నుంచే వాక్యం నిర్మాణం అవుతుంది కదా ఇప్పుడు నీలముత్పలం మహత్ సుగంధి నీలం మహత్ సుగంధి ఉత్పలం అనే వాక్యం ఉన్నదే ఆ వాక్యం ఆయనే కొట్ చేశారు అంతకుముందు ఆ వాక్యము ముఖ్యార్థం చేతనం ఉత్పలాన్ని బోధిస్తుంది ఒకనొక విశిష్టమైన ఉత్పలము నీలంగా ఉన్నది పెద్దది మంచి సుగంధం గలది అని మిగతా ఉత్పలాలన్నింటినీ త్రోసిపుచ్చి ఒక విశిష్టమైన ఉత్పలాన్ని ఆ వాక్యం బోధిస్తుంది ప్రతి పదము కూడా ఒకనొక జ్యూటీని చేస్తుంది నీల శబ్దం ఏం చేస్తుందంటే అనీలములు రక్తాది ఉత్పత్ ఉత్పలములను తీసి పక్క ఏం చేస్తుందంటే చిన్న చిన్న ఉత్పలాలని తీసి సుగంధి అన్నది పరిమళము లేని ఉత్పలాలని ప్రక్కన సో ఈ విధంగా ప్రతి పదము ఒక విశిష్టమైనటువంటి డ్యూటీని చేసేపటికి మొత్తం వాక్యం అంతా కలిపి ఒక చక్కని అర్థాన్ని మనం ముందు పారేస్తుంది అదిగో ఎదురుకుండా ఉంది ఉత్ఫలం చూడు నీలంగా ఉంది పెద్దది మంచి పరిమళం వేస్తాం మంది అని ఈ విధంగా నీలం మహత్ సుగంధి ఉత్పలం అని ముఖ్యార్థాన్ని వాక్యం ఇస్తుంది అలాగే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనుకోకూడదు ముఖ్యార్థాన్ని ఇవ్వదు అంతే శబ్దము అంతే అక్కడికి అది నిర్ణయం తరువాత ఇప్పుడు యోవేద నిహితం గుహాయాము తద్థావ్యాఖ్యాతం బ్రహ్మా ేద విజానాతి నిహితం స్థితం గుహాయాం త్రహ్మ ఆ బ్రహ్మని యహావేద ఎవడైతే తెలుసుకుంటాడో విజానాతి ఆ బ్రహ్మని తెలుసుకుంటాడు ఎక్కడ తెలుసుకుంటాడో కంటితో చూసి తెలుసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే వాచ్యార్థం కాదన్నారు కదా వాచ్యార్థం అయితే కంటితో చూసి తెలుసుకోవచ్చు లేదా మనస్సుతో ఆలోచించి తెలుసుకోవచ్చు ఇది వాచ్యార్థం కాదు కనుక ఆ మనస్సులో ఆ వాచ్యార్థాన్ని స్వీకరించి దాని ఎందుండేటువంటి నామరూప పరిచ్ఛేదాలను డ్రాప్ చేసేస్తే ఆ స్వరూపముందు నిలిచి ఉంటాడు ఆ విధంగానే తెలుసుకోవటం సాధ్యమవుతుంది అంచేతనే బ్రహ్మని తెలుసుకుంటే తెలుసుకోవడం ఒకటి ఉంటే అది గుహాయా గుహయందు తెలుసు అంటే తన బుద్ధి గుహయందు తెలుసుకోవాలి తన బుద్ధిలో ప్రకటమవుతున్న చైతన్య రూపంగా తెలుసుకోవాలి కానీ ఇంకో రకంగా తెలుసుకుంటూ వీళ్ళు మీరు ఇంకొక మీకంటే భిన్నంగా ఉన్నట్లుగా తెలుసుకుంటే అది బ్రహ్మ కాదు బ్రహ్మ ఆభాస సో మీరు నెక్లెస్ని తెలుసుకుంటే బంగారాన్ని తెలుసుకున్నట్టు అవ్వలేదు బంగారంతో సంబంధం కలది బంగారం యొక్క ఒకనొక అభివ్యక్తిని తెలుసుకున్నారు మీన్స్ బట్ నాట్ గోల్డ్ ఎట్ సో అదేవిధంగా నేదం ఎదిదం ఉపాసతే తదేవో బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే కళ్ళు తెరిచి చూసి ఎదుర్కొండగా చూసి నాకు బ్రహ్మ దొరికింది అంటే నో బ్రహ్మా అలా కలుగుతూ ఉంటుంది ఆ భాష అలా చాలాసార్లు కలిగితే గానీ అసలు బ్రహ్మ ఇంక దొరకదు అలా అంటారు రావు ఒక సాధకుడు వచ్చి నాకు బ్రహ్మ దొరికింది అంటే ఏ ఎలా దొరికింది నీకు బ్రహ్మ అంటే నేను అలా గుహలో కూర్చుని తపస్సు గుహాయామం ఉంది కదా సో గుహలో కూర్చొని తపస్సు చేస్తున్నాను ఈ లోపల తలుక్కుమని మెరిసింది అంటే అప్పుడు గురువుగారే అని చెప్పారంటే అలా కనపడుతూ ఉంటాయో కొద్ది అవది బ్రహ్మలు కావు బ్రహ్మభాషలు తప్పేం అలా కనపడడం కూడా సహజమే కానీ నీకు బ్రహ్మ దొరికినప్పుడు నేను చెప్తాను నువ్వు ఇంకా సాధన కొనసాగించువు సో ఆ విధంగా ఎదురుకుండా కనపడేది బ్రహ్మ ఎప్పుడో అంచేతనే ఈ సత్యం మనకు తెలుసు అంచనా దేవుణ్ణి చూడగానే దేవాలయంలో కళ్ళు మూసుకుని నమస్కారం చేసి కళ్ళు మూసుకుని మనస్సులో భావన చేసే ప్రయత్నం చేస్తారు సో ఎదురుకుండగా ఉన్నది మాత్రమే బ్రహ్మ అదే ఈశ్వరుడు అని అలానే ఇది పెద్ద పేచీ వ్యవహారం ఇప్పుడు ద టెంపుల్ వర్షిప్లో ఒకప్పుడు అంటే విషయం తెలుసున్న తెలిసి అందరికీ పరిజ్ఞానం ఉన్న రోజుల్లో టెంపుల్ వర్షిప్లో ఇప్పుడు అన్నమాచార్య టెంపుల్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఆయన వెంకటేశ్వర స్వామి మీద ఎన్నో కీర్తనలు రాశారు ఆ కీర్తనలు మీరు తీసి చూడండి ఆయన బాహ్యమును వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నట్టు కనబడతాడే కానీ వాస్తవంలో ఆయన ఆయన యొక్క తాత్పర్ ఆయన మనస్సును మీరు తెలుసుకో ఆయన హృదయాన్ని మీరు గ్రహించగలిగితే ఆ వెంకటేశ్వర స్వామి ఆయన హృదయంలో ప్రతిష్ఠితుడై ఉంటాడు ఎప్పటికీ అలాగే మాట్లాడతాడు సో ఆ విధంగా ఈ శివకాలుడి టెంపుల్ వర్షిప్లో కూడా ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించటము బుద్ధి గుహయందు అంత అంతర్యామి రూపంగా ఈశ్వరుణ్ణి దర్శించటము అన్నది ఇది వైదిక ధర్మము యొక్క ఒకనొక విశిష్ట లక్షణం ఇది వైదిక ధర్మంలో తప్పిస్తే ఇతర ధర్మాల్లో లేదు అంచేతనే మీకు పాశ్చాత్య మతాల్లో స్పిరిచువాలిటీని వాళ్ళు ఒప్పుకోరు టు దట్ ఎక్స్టెంట్ దే ఆర్ అపోజిడ్ టు స్పిరిచువాలిటీ ఎందుకంటే అంటే దట్ ఇన్వర్డ్నెస్ దే డో నాట్ యాక్సెప్ట్ ఎందుకంటే బయట ఉన్నదే అని మీరు ఏదైతే ప్రకటిస్తో ఒక స్ట్రక్చర్ ఒకటి నిర్మాణం చేసి పెట్టారో ఆ స్ట్రక్చరు ఇట్ స్టార్ట్స్ కొలాప్సింగ్ వన్స్ యూ లుక్ ఇన్ వర్డ్ ఆ స్ట్రక్చర్ అంతా కూడా కేవలము మనిషిని అంతర్ముఖుణ్ణి చేయటం కోసమే అని దాన్ని సెకండరీ చేసి పారేస్తాం దాన్ని లక్షణం కింద చేసి పారు ఇంకే సూచకమే అదే సత్యం కాదు అని లక్షకం కింద చేసి పారేస్తాం సో దట్ డోంట్ యాక్సెప్ట్ థియాలజియన్స్ ఎల్ డాన్ టు డి థియాలజీ So they can't accept it theologians my goodness <coughs> all the theology in ala puttu untaru danni ganaka shake cheyadaniki prayatnisthe he won't accept it endukante idi aa theology government udyogane nu nu inka government ledhu privateize chesestaunte vaadu kangaru padipothadu idi don't accept it so something like that <laughs> so the theology lo oka paathikeyalla choi 50 ilicho deenni puttukuni velaladtunnam నువ్వు వచ్చి ఇప్పుడేమో అంతా గుహా యాభమంటావు గుహ లేదేమో అవతల బాగుంటావు సో దే కాంట్ స్టాండ్ దట్ క్యాండ్ ప్రైవేటైజేషన్ మన వాళ్ళు ఎలా అయితే స్టాండ్ అంటే ఇట్ టేక్స్ జనరేషన్ ఒక జనరేషన్ మారితే అప్పుడు ప్రైవేట్ ప్రైవేట్ అనే మాట ఇప్పుడు యంగ్ పీపుల్ ఉన్నారనుకోండి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామంటే మాకు అక్కర్లేదంట మన పూర్వం జనరేషన్ అంటే ఆ బస్సు ఆ బస్సు చూసి దానికి నమస్కారం ఆ బస్సులో ఎక్కి భాగ్యం ఐడిపిఎల్ బస్సులు గుల్గా హెచ్ఏఎల్ బస్సులు అదొక విశిష్టమైన డిజైన్లో ఉండేవి ఇంకా ఇక్రిసత్తు బస్సు అంటే వాళ్ళు దేవతలే వాళ్ళు మనుష్యులు కాదు మనం మనుష్యులు ఆ బస్సు ఏమీ అది ఈ రోడ్డు పట్టదు ఆ బస్సు అది ఎంత యెల్లో కలర్లో మెరిసిపోతావు ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక్రిసత్తు బస్సు అది అది మనకంత భాగ్యం మన ఐడిపో సరిపెట్టుకోవాలి అని ఈ విధంగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని పట్టుకుని ప్రైవేటర్స్ అన్నారనుకోండి ది డోంట్ లైక్ ఇట్ ఆ సైకాలజీ అలాగ ఫిక్స్ అయిపోయి ఉంటుంది సో ఆ విధంగా ఈ థీలాజి అన్నని పట్టుకునే గుహాయాం అని అంటే హ్యుమన్ టాక్సెప్ట్ బట్ శృతి మన యొక్క సెంటిమెంటల్స్ సెంటిమెంటాలిటీకి అనుకూలంగా వెళ్ళదు కాబట్టి ఎప్పటికీ సూత సంహిత ఇత్యాది గ్రంథాల్లో శంకర్లు ఇంత ఇంత కఠినంగా ఎలా మాట్లాడారా అని నేను అనుకునేవాడిని సూత సంహితలో ఏమని చెప్తాడంటే అసలు నువ్వు దేవుణ్ణి నువ్వు అంతర్ముఖంగా కాకుండా బహిర్ముఖంగా పూజించినంతకాలం నీకు దేవుడు తెలియలేదని చాలా కఠినంగా చెప్తారు అంటే అలాగ మనిషిని ముందుకు తీసుకెళ్ళడం తాత్పర్యం దేనిని నిందించడం అందు తాత్పర్యం కాదు కాబట్టి ఈ బ్రహ్మ అన్నది ఎదురుకుండా ఉంటే బ్రహ్మ ఎలా అవుతుందండి ఎదురకుండా ఉంటే పరిచ్ఛేదైపో పరిచ్ఛన్నం అయిపోదు ఇదం ఇదం ఇదంతా ఆక్రాంతం అయిపోతుంది ఇదంతా అంటే దిస్ ఆ దిస్ అనే పదానికి మీరు ప్రయోగించేసారంటే బ్రహ్మ మీద ఆ బ్రహ్మని మీరు దాన్ని పా పాడు చేసేసిన వాళ్ళు ఇదంతా అయిపోయింది ఇది ఎలాగంటే నన్ను నువ్వు ఎన్ని తిట్టున పడతాను కానీ ఈ ఫలానా తిట్టు మాత్రం నువ్వు తిట్టడానికి వీల్లేదంటారే ఆ రకంగా నువ్వు బ్రహ్మ గురించి ఎన్నైనా చెప్పు కానీ దాన్ని ఇదం మాత్రం చేసి కూర్చోబెట్టదు ఎందుకంటే ఇదం అయిపోతే దృశ్యం అయిపోతుంది జడమైపోతుంది వినాశం అయిపోతుంది బ్రహ్మహత్య అయిపోతుంది ఇదంత ఇదం లైక్ దాట్ ఫోల్ ఇదం అంటే శరీరం ఇదం శరీరం ఇదం బ్రహ్మ అనకూడదు ఎప్పుడు కూడా అయమాత్మ బ్రహ్మానాలు కానీ సో ఆత్మా బ్రహ్మానాలు కానీ ఇదం పట్టు ఇదం పట్టుకుని బ్రహ్మను పట్టదు ఎనివే సో ఈ బ్రహ్మని యహ విజానా ఎలా తెలుసుకుంటారు నిహితం గుహాయాం బుద్ధి గుహ ఎందు ఉన్న విధంగా ఏమిటి గుహ సంగతి ఏమిటో శంకరులు టేకప్ చేస్తున్నారు ఈ గుహ అంటే ఏమిటో తెలియాలి కదండి అస్తమానోత్సరం ఉంటుంది ఈ గుహ గుహ అని సో గుహతే సంవరణార్థస్ నిగూఢా అం ातृपदार्थ इति गुहाि चला अंदम व्याख्यान मेला व्याख्यान तपस्से दरकद शंकर गुह <coughs> अंटे गुह धातु नीचे पुटीन गुह संवरण पाणी सो गुह अने धातु की संवरण अटे दाचि उचुट अर्थ సో ఆ ధాతువు నుంచి గుహ అని పుట్టింది కాబట్టి ఎక్కడైతే మీరు దాచిపెడతారో దాని పేరు గుహ సో ఈ బుద్ధి గుహ ఉన్నదే బుద్ధి గుహ అంటే బుద్ధి ఈ బుద్ధి ఉన్నదే దీనియందు నిగూఢా అశా నిగూఢా దీనియందు దాచిపెట్టబడి ఉన్నాయి ఏమిటి దాగి ఉన్నాయి దాని ఎందు జ్ఞేయ జ్ఞాన జ్ఞేయ జ్ఞాతృ పదార్థా అది తెలిస్తే మీకు వేదాంతం అందరికి విశేషించారు ఎందుకంటే మానవుడు ఏమనుకుంటాడంటే జ్ఞా జ్ఞేయము అంటే ఘటం జ్ఞేయము అంటే ఘటం కదండి ఘట ఘటము జ్ఞేయము తెలియబడేది అది బయట ఉంటుంది ఇక్కడ ఉంటుంది టేబుల్ మీద ఉంటుంది జ్ఞానము అంటే జ్ఞాన సాధనం జ్ఞానము అంటే జ్ఞాన సాధనం ప్రమాణం జ్ఞేయతే అనేనా ఇది జ్ఞాయతే అనేనా దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం అదేమిటిది కన్ను ఏమండీ జ్ఞాత తెలుసుకునేవాడు అది ఎవరు నేను ఇది త్రిపుటి ఇప్పుడు జ్ఞాత ఎక్కడున్నాడు హృదయంలో ఉన్నాడు ఒప్పుకున్నాం ఏదో ముక్కుతో ములుగుతో అంత మాత్రానికి ఒప్పుకుంటాం అంతేకాని జ్ఞానం కూడా నువ్వు హృదయంలో ఉందన్నా జ్ఞానం కూడా హృదయంలో ఉంటే ఇంకా కన్నెందుకు ఇందుకో కన్ను ఎక్కడుంది జంక్షన్లో ఉంది ఇటు జ్ఞాతకి ఇటు జ్ఞేయానికి మధ్యలో జంక్షన్లో జ్ఞానం జ్ఞానం జ్ఞానం అంటే ప్రమాణం చక్షు చెవికి అయితే రూపానికైతే కన్ను జ్ఞానం శబ్దానికైతే చెవి జ్ఞానం జ్ఞానం అంటే నాలెడ్జ్ అనుకున్నారు జ్ఞానం అంటే మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం సాధనము జ్ఞాన సాధనము సో ఇది సో ఇప్పుడు జ్ఞాత నేను లోపల జ్ఞేయమేమో బయట ఉన్నది జ్ఞానము అంటే మీన్స్ ఆఫ్ నాలెడ్జి దీనికి దానికి జ్ఞాతకి జ్ఞేయానికి జంక్షన్లో మధ్యలో ఉంది అని this is what they say, this is wrong. ఇదే రహస్యం అంచేతనే దాన్ని గుహ అనాల్సి వచ్చింది అంతా బట్టబయలు అయితే గుహండం ఎందుకు రోడ్డు అంటారు గుహండ్రం రహస్యం అయితేనే గుహ అని అంటారు సో ఇక్కడ రహస్యం ఏమిటంటే కన్ను అన్నది ఈ గోళకము అది ఉరికే అది ఇట్స్ సెర్వ్ సే ఫంక్షన్ ఆల్ రైట్ సెర్వ్ సే పర్పస్ కానీ ఈ గోళకం పర్పస్ ఎంతవరకు ఈ బయట నుంచి వచ్చేటువంటి రూప జ్ఞానాన్ని బుద్ధికి అందించటం వరకే దాని పర్పస్ ఇట్ ఈజ్ ఎ విండో విండో నుంచి మీకు సూర్యకాంతి లోపలికి కదా అంతేనా లేక విండోయే సూర్యకాంతిని ఇస్తుందా విండో ఈజ్ నాట్ ది గివర్ ఆఫ్ లైట్ విండో ఈజ్ ఓన్లీ ఎన్ ఆప్సెన్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు లైట్ అంతకంటే విండో పర్పస్ ఏం లేదు మీకు మంచి ఖరీదైన సీల్లు పెట్టారు కదా విండో సీల్ పెట్టారు కదా ఇట్ డజన్ బికమ్ ఎనీథింగ్ సుపీరియర్ విండో ఈస్ జస్ట్ వాల్ ఆ గోడ లేకున్న పేరు దాని పేరే విండో లేకపోతే అంతకంటే ఏదైనా ఉందంటారా విండో ఏమీ లేదంటే విండో అంటే గోడ లేకపోవడమే విండో అలాగే ఇక్కడ కనుక కాంతి పడింది ఇక్కడ కాంతి పడింది ఇక్కడ కాంతి ఎక్కడ కాంతి కిరణం రిఫ్లెక్టెడ్ రేపడ్డా అది అక్కడే అబ్జార్బ్ అయిపోతుంది కానీ ఈ విండోలో కనుక పడితే అది బుద్ధిదాకా వెళుతుంది దట్ ఈస్ వై దిస్ ఈజ్ ఎ విండో కాబట్టి ఈ కాంతి కిరణం వల్ల నిర్మాణమయ్యే ఏ బుద్ధి వృత్తి గలదో అంటే బుద్ధి మోడిఫికేషన్ మైండ్ గెట్స్ మోడిఫైడ్ యాజ్ ఎ ఘట దాన్ని ఘటాకార ఆకారితము అంటారు ఇట్ గెట్స్ ఎ మోడిఫికేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ద పార్ట్ ఘటాకార ఆకారితము అంటారు అంటే బయట ఉన్న బయట ఉందని మీరు అనుకుంటున్న ఘటము బుద్ధి ఎందు ఆరూఢమవుతుంది ఇట్ గెట్స్ లోడెడ్ అంటు ది మైండ్ అని ఇంకొక రకంగా అన్నాం మొత్తానికి మైండ్ మోడిఫికేషన్ అన్నా గట్స్ లోడెడ్ అన్న వన్ అండ్ ది సేమ్ సో ఇప్పుడు ఘటాకార వృత్తి ఏది కలదో అది దట్ ఈస్ ది ఘట కాబట్టి ఘటజ్ఞానం కలుగుతుంది అంటే అది బాహ్యమునందు ఉండదు ఘట జ్ఞానం అంతరమునందే ఘటజ్ఞానం కలుగుతుంది బుద్ధి అందే ఘటజ్ఞానం కలుగుతుంది ఘటాన్ని దర్శించేటువంటి దర్శింపజేసే వృత్తి కూడా బుద్ధి ఎందే ఉంటుంది బుద్ధి వృత్తి అది అంటే ఘటము ఘటాకారము రూపంలో ఘటాకారమై బుద్ధి ఎందు ఉంటుంది ఆ ఘటాకార వృత్తి జ్ఞానాన్ని కలిగింపజేస్తుంది ఇంకా ఆ స్టేజ్కి వచ్చేప్పటికీ మీరు జ్ఞానాన్ని జ్ఞేయాన్ని కలిపేసేయచ్చు యూ కెన్ మిక్స్ ఇట్ సో ఇప్పుడు ఇప్పుడు మూడు చెప్పినా ఈ ఘటా రూపాన్ని తీసుకెళ్ళి ఎప్పుడైతే బుద్ధి వృత్తిలో చేర్చేసారో జ్ఞానము జ్ఞేయము ఒకటైపోతాయి అక్కడ సో అక్కడ మూడల్లా రెండు అవుతాయి అంచేతనే యోగులు ఏమన్నారంటే రెండే ఉన్నాయన్నారు తార్కికులు మూడు ఉన్నాయన్నారు యోగులు అన్నారు బయటేం లేదయా నీ తర్క నువ్వును బయటేం లేదు అంతా లోపలే ఉంది జ్ఞేయమది జ్ఞాత రెండు ఉన్నాయన్నారు వన్ మోర్ స్టెప్ సో వేదాంతులు అన్నారు రెండు కదా ఒకటే అంతే కదా సో జ్ఞేయము అంటే ఘటాకార వృత్తి అదే జ్ఞానం అదే జ్ఞేయం జ్ఞాత అహం వృత్తి జ్ఞాత అంటే ఎవరండి అహం కదండి అహం వృత్తి ఇప్పుడు రెండు ఎక్కడున్నాయి బుద్ధి ఎందు సో జ్ఞాత జ్ఞేయము జ్ఞానము దాన్ని కూడా కలుపుకోండి త్రిపుటి నుంచి మొదలుపెట్టాం కదా ఈ మూడు పదార్థములు కూడా ఒకే బుద్ధి ఎందు దాగి ఉన్నాయి దాగి ఉన్నాయి ఉన్నాయి అంటే గుహనా ఉన్నాయి దాగి ఉన్నాయి దాగి ఉండడం అంటే అభిప్రాయం ఏమిటి కేవలము వివేకవంతుడి చేత మాత్రమే తెలియబడుతూ ఉంటాయి తాళంచవి ఉన్నవాడికి మాత్రమే కనబడతాయి నాలెడ్జ్ అనేటువంటి ఉపనిషద్వాక్యములు అనే తాళం చెవి ఇట్ సెక్కీ ఉపనిషత్తి సెక్కీ టు ది సీక్రెట్ ఆ గుహల్లో దాగి ఉన్న సీక్రెట్కి ఉపనిషత్తి స్థి సో దొరుకుతుంది కీ లేని వాడు వాడు ఎంతసేపు వాడు జీవించినంత కాలేమనుకుంటాడంటే ఘటం బయట ఉందనుకుంటాడు ఇది లోపల లోపల నేనున్నాను అనుకుంటాడు దేవుడు వైకుంఠంలో ఉన్నాడు అడిగి మొత్తం ఘటన బయట ఉంటుంది నేను ఎక్కడుంటాను దేవుడు అక్కడ ఉంటాను లైక్ దాట్ సో ఈ మూడు పదార్థములు కూడా దే హృదయ గుహలో దాగి ఉన్నవి కనుక ఈ గుహకి బుద్ధికి హృదయం అంటే బుద్ధి దీనికి ఇది చూపించం మనం ఇది చూపిస్తాం ఎందుకంటే దిస్ ఇస్ ది గోళకం అంటే రూపానికి కన్ను ఎనటామికల్ థింగ్ ఎలాగ ఉన్నదో బుద్ధికి దిస్ ఇస్ ది ఎనటామికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ సో దిస్ ఈజ్ ఓన్లీ అనాటమీ దిస్ ఈజ్ ది ఇంద్రియం జ్ఞానం మనస్సు అంతరింద్రియం ఈజ్ హియర్ వి టేక్ ఇట్ లైక్ దట్ వేదాంత ఈజ్ లైక్ దట్ సో కాబట్టి ఆ బుద్ధికి గుహ అని పేరు ఇంకో అర్థం చెప్తున్నారు గుహ అన్నదానికి నిగూఢావశ్యాం భోగాపవర్గౌ అదో అర్థం చెప్తుంది భోగము అపవర్గము ఇది తరచుగా నేను కూడా చెప్తూ ఉంటాయి ఇది నేను ఇంకో యాంగిల్లో చెప్తూ ఉంటాను శంకర్లు చక్కగా పాయింట్అవుట్ చేశారు ఇప్పుడు ఆత్మ ఉన్నదండి ఆత్మ అంటే బ్రహ్మండే బ్రహ్మం ఉన్నది ఎదురుకుండగా సంసారం ఉన్నది విషయములు భోగములు ఈ రెండు ఉన్నాయి మధ్యలో జంక్షన్లో బుద్ధి ఉన్నది బుద్ధి అన్న మైండ్ అన్న ఈ ఈ ఈ యాంగిల్లో అవన్నీ ఒకటే దాంట్లో మళ్ళీ విభాగాలు ఉన్నాయి ఆ కాంటెక్స్ట్ వేరు సో ఇప్పుడు ఈ మైండ్ ఎక్కడుందంటే అటువైపు ఏమో ఆత్మ లేక బ్రహ్మ ఇటువైపు జగత్తు సంసారం ఇది ఎలాగంటే మనం రామేశ్వరం బ్రిడ్జ్ చూడండి అక్కడ దాని మీద నిలబడ్డారనుకోండి అటు రామేశ్వరుడు ఉన్నాడు ఇటు సంసారం ఉంది అని ఏదో సంథింగ్ లైక్ దాట్ సో బ్రిడ్జ్ మీద ఉన్నారు బ్రిడ్జ్ మీద ఉన్నవాడు అడ్వాంటేజ్ ఏమిటంటే ఇటనే వెళ్ళచ్చు అటునే రెయిన్బో బ్రిడ్జ్ అని ఇటు వస్తే కెనడా ఇటు అడుగేస్తే కెనడా అటు అడుగేస్తే యూఎస్ అలాగే సో మీరు సరిగ్గా జంక్షన్లో నిలబడి ఉన్నారు ఇటు వేస్తే అడుగు బ్రహ్మాత్మ అటు అడుగు వేస్తే సంసారం సో ఈ రెండూ కూడా బుద్ధి ఎందే ఉన్నాయి ఇప్పుడు బుద్ధి బుద్ధి కనుక సంసారంలో వైపుకు వచ్చింది అనుకోండి దానికి భోగం లభిస్తుంది భోగం అంటే కేవలం సుఖమే కాదు సుఖ దుఃఖములు ఆ సుఖదుఖముల సంసారూ సుఖదుఖముల ప్రవాహ రూపమైన సంసారము దానికి లభిస్తుంది కాబట్టి సుఖదుఖ ప్రవాహ రూపమైన సంసారం ఎక్కడుందంటారు బుద్ధి అని ఉంది ఈ బుద్ధి కనుక ఇటువైపు అడుగు వేయకుండగా ఇటు జడమిది జడం వైపు అడుగు వేయకుండగా తన స్వరూపమైన బ్రహ్మాత్మ వైపు చేతనం వైపు అడుగు వేసింది అంతే అపవర్గము మోక్షం అయిపోతుంది అదే మోక్షం దాంట్లో కాబట్టిదే రహస్యం కొంతమంది జనులే దీని రహస్యం ఏమిటని మీరు అనొచ్చు మీరు ఎవరినైనా అడగండి భోగము ఎక్కడ ఉందని అడగండి ఎక్కడ ఉందంటే మార్కెట్ ప్లేస్లో ఉందంటారు లేకపోతే క్లబ్బులో ఉందంటారు లేకపోతే ఇంకెక్కడో ఇలాంటి భోగస్థానాలు ఏవో ఉన్నాయి అక్కడ ఉన్నాయి క్రూ యూజర్షిప్లో ఉందంటారు లేకపోతే ఏదో ఇలాంటిది ఏదో పేరు పెడతా భోగం బయట ఉన్నది కానీ రహస్యం ఏమిటి తెలిసిన భోగం హృదయంలో ఉన్నది ఇది ఇదో పెద్ద రహస్యం ఈ రహస్యం తెలియని వాళ్ళు కోట్లాది కోట్లు ఉన్నారు జలం భోగం హృదయంలో ఉన్నది ఆ సత్యం వాడు తెలుసుకుంటే వాడికి బాహ్యమునందు వైరాగ్యం ఏర్పడుతుంది ఎందుకంటే బాహ్యంలోకి పరిగెత్తి దేనికి భోగం కోసమే ఆ భోగం ఏదో లోపలే ఉంటే ఇంకా బయటకు వెళ్ళి ఉరికే అనారోగ్యం తెచ్చుకోవడం తప్పించే ఉపయోగం ఏముంది భోగము హృదయమునందు ఉన్నది ఇంకా మోక్షము అపవర్గము మోక్షం అంటే అపవర్గ వర్గ అంటే త్రివర్గం ధర్మార్థ కామాలు ఏదో కామిస్తూ ఉండటం దాన్ని సంపాదించడం కోసం అర్థము ఆ కామను తేరాలంటే ధనం ఉండాలి కదండీ అర్థము ఈ అర్థమును ఈ కామము కనుక సన్మార్గంలో ఉండకపోతే వీడు నరకానికి పోతాడు అందుకోసం ధర్మము ధర్మార్థ ఈ త్రివర్గం ఇదే సంసారం ఈ సంసారం పక్కకి జరిగింది అదే మోక్షం అపవర్గము అపవర్గము సో సో ఈ అపవర్గం ఎక్కడుంది బుద్ధి ఎందు మోక్షం కొంతమంది ఏమనుకుంటారో తెలిసినా అండి మోక్షం చచ్చిపోయిన తర్వాత వస్తుంది అదేమో కైలాసంలో ఉంటుంది వైకుంఠంలో ఉంటుంది అనుకుంటారు దట్ ఈస్ హౌత్ థింగ్ అలాగా అధ్యతనే రహస్యం అనాల్సి వచ్చింది అపవర్గము అనగా మోక్షము బుద్ధి ఎందుకు అది మీరు తెలుసుకుంటే మోక్షం ఇప్పుడు ఇక్కడ లభిస్తుంది ఎంత రహస్యం చూడండి ఎంత ఎంత అద్భుతమైన రహస్యాలు అంటే సచ్ సచ్ గ్లేరింగ్ ట్రూత్స్ బట్ ఎట్ దే ఆర్ వండర్ఫుల్ సీక్వెంట్స్ ఎలాగంటే ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని పెద్ద బ్యానర్ రాసేసి మీరు ఆ సెంటర్లో కట్టేసారనుకోండి అందరూ చూస్తారు ఎవరికి తెలియదు అలాంటి రహస్యాలు ఎవరికి ఏ డ్రైవీ ఏదో రాశారు అనుకుంటారు తప్పించి చదువుతారు కూడా ఏది అక్షరాలు అందరికీ ఆ మాత్రం ఇంగ్లీష్ అక్షరాలు అందరికీ తెలుసు ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని చదువుతారు కూడా ఏ అంతే వాళ్ళకి ఏం తెలియదు అలాగే భోగము హృదయంలో ఉంది ఈ సత్యం తెలిస్తే ఈ మొత్తం భోగం ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అదో పెద్ద ఇండస్ట్రీ అది అదంతా కొలాబ్స్ అయిపోతుంది భోగం హృదయంలో ఉందని తెలిస్తే అపవర్గము మోక్షము హృదయంలో ఉందని తెలిస్తే ది ఎంటైర్ సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ రెలిజియన్ కొలాబ్స్ అయ్యూడదు అంటే థింక్ ఇట్ ఈస్ ఈ సీక్రెట్లు తెలియకపోబట్టే అటు భోగము ఇటు రెలిజియన్ థియాలజీ అలాగా అయితే రెండింటికి భేదం ఉంది రెండింటినీ ఒకే రాట కట్టేయకూడదు భోగము మనిషిని నరకానికి పట్టుకుంటూ థియాలజీ ఫాలోడ్ ప్రాపర్లీ ఎప్పటికైనా మనిషిని ఈ సత్యానికి తీసుకొచ్చే శక్తి దానికి that దట్ it ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ యు ఫాలో ఇట్ ప్రాపర్లీ సో ఎనివే దిస్ వే దట్ ఈస్ ది సీక్రెట్ భోగాపవవర్గౌ అస్యాగూఢ భోగము మోక్షము ఈ రెండూ కూడా ఈ బుద్ధి గుహలో దాగి ఉన్నాయి గొప్ప సత్యం అది అంచేతనే ఈ బుద్ధికి గుహ అనిపారు రెండో అర్థం లేకపోతే మూడో అర్థం పురుషార్థం ఇది వా so, anyway, this way, that is the secret. so పురుషార్థములు ఈ భోగాపవ వర్గములనే పురుషార్థముల కింద మనం చెప్పచ్చు భోగము అంటే ధర్మార్థకామములు మూడు కలిపి భోగము త్రీ ప్లస్ వన్ పురుషార్థం నాలుగు అనుకో నాలుగైనా అంటే అనొచ్చు బట్ ఇట్ ఈజ్ నాలుగు అంటే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ కాదు అది అది త్రీ ప్లస్ వన్ అది త్రీ అంతా కలిపి ఒక యూనిట్ దానికి త్రివర్గము అని పేరు ఈ మోక్షం అనేది ఇది సెపరేట్ది వన్ త్రీ ప్లస్ వన్ సో పురుషార్థం కాబట్టి పురుషార్థ రూపంగా కూడా మీరు వ్యాఖ్యానం చేయొచ్చు ధర్మార్థకామములు అనే త్రివర్గము కానీ మోక్షము అనే నాలుగవ పురు అది అల్టిమేట్ పురుషార్థం దాన్ని పరమ పురుషార్థము అంటారు అది కానీ ఈ నాలుగు కూడా బుద్ధి ఎందే నిహితమై ఉన్నది ఇదో పెద్ద రహస్యం సో మెటీరియలిస్ట్లు ఏమంటారు అంటే అర్థకామాలు బయటే ఉన్నాయంటారు ధర్మము లేదు మోక్షము లేదంటారు వాళ్ళు రిలీజియనిస్టులు ఏమంటారు అర్థకామాలతో పాటుగా ధర్మం కూడా ఉంది అది కూడా బయటే ఉంది అని వాళ్ళు అంటారు వేదాంతులే అంటారు మోక్షము ధర్మ కా అర్థకామాలు మూడు ఈ మొత్తం నాలుగు కూడా త్రీ ప్లస్ వన్ ఈ రెండు యూనిట్స్ కూడా హృదయంలోనే దాగి ఉన్నాయి బయట ఏమీ లేదండి అంతా ఇక్కడే ఉంది మీరు ది వరల్డ్ అని కూడా జగత్తు అని కూడా మనస్సులో అది బుద్ధియందు భావనారూపంగా మాత్రమే ఉన్నది అంతకంటే వేరే జగత్తు కూడా ఏమీ లేదు భావనారూపంగానే సర్వము ఉన్నది ఇదో పెద్ద రహస్యం కాబట్టి ఈ విధంగా భోగాపవ వర్గములు రెండు బుద్ధియందే దాగి ఉన్నవి కనుక దానికి గుహ అని పేరు తస్యా దానియద్దు తర్వాత పరమే ప్రకృష్టే వ్యోమన్ వ్యోమ్ని ఆకాశే అవ్యాకృతాక్షే ఇప్పుడు పరమేం వ్యోమన్ అని ఉంది ఈ పరమే వ్యోమన్ అనే పదానికి పరమే అంటే ప్రకృష్టమైన అన్నిటికంటే గొప్పదైన అనర్థం పరమా అంటే గొప్ప ఆచార్య పరమాచార్య అంటే ఆచార్య అంటే మామూలు ఆచార్యులు పరమాచార్య అంటే ఆయన కంటే కూడా గొప్ప ఇంకా అంతకంటే ఇంకా గొప్ప ఉండదు పరమా అంటే సో ఇప్పుడు ఈ పరమే అంటే ప్రకృష్ఠే అంటే అల్టిమేట్ సుప్రీం ఓకే వ్యోమన్ వ్యోమన్ అంటే అది సప్తమీ విభక్తి ప్రత్యయం లోపించిన శబ్దం శబ్దం వ్యోమన్ శబ్దం నకారాంత శబ్దం ఆత్మన్ లాగా నకారాంత శబ్దానికి సప్తమీ విభక్తి ఏమని ఉంటుంది వ్యోని అని ఉంటుంది ఆ నసి అనే ప్రత్యయం చేరిస్తే వ్యోమ్ని అవుతుంది కానీ ఆ ప్రత్యయం వచ్చి దానిని సప్తమి విభక్తిగా మార్చి మొత్తం ప్రత్యయమంతా కూడా లోపించే సందర్భాలు కొన్ని ఉన్నాయి అలాంటిది ఇది లుప్త సప్తమి ఆ సప్తమి విభక్తి ప్రత్యయం వచ్చి లోపించింది కాబట్టి అది వ్యోమ్ని అనే పదానికి ఎంత అర్థమో దీనికి అంతే అర్థం వ్యోమయందు ఇక వ్యోమయందు బాగానే ఉంది వ్యోమ్ని వ్యోమ్ని అంటే వ్యోమ శబ్దానికి అర్థం ఆకాశం ఆకాశే అని అర్థం కాబట్టి ఇప్పుడు పరమే వ్యోమ్ని అంటే పరమే ఆకాశే సుప్రీం ఆకాశ వాట్ ఈస్ దిస్ సుప్రీం ఆకాశ డెఫినెట్లీ నాట్ దిస్ ఆకాశ ఎందుకంటే ఈ ఆకాశాన్ని పట్టుకుని సుప్రీం ఆకాశ అని ఎందుకంటామంటే ఎదుర్కొండ ఆకాశే అంటే సరిపడుతుంది సుప్రీం అని ఎగ్జిక్యూ వేశారు కాబట్టి ఓహో దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అదే అవ్యాకృతే అవ్యాకృతము అవ్యాకృతము అంటే చూడండి ఇప్పుడు జగత్తంతా కూడా మేనిఫెస్ట్ ఫార్మ్ కదా ఈ మేనిఫెస్ట్ యూనివర్స్ ఇది అన్మానిఫెస్ట్ నుండి ఉద్భవిస్తుంది దీనికి ఉదాహరణ ఏమంటే ఇప్పుడు వటవృక్షము మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు ఎంత విస్తారంగా ఉంటుంది ఎంత నానాత్వంతో కూడి ఉంటుంది సో చాలా కొన్ని ఎకరాలు వ్యాపించి ఉంటుంది అడయారిలో మర్రి చెట్టు దాంట్లో ఊడలు కొమ్మలు చిన్న పెద్ద పుడకలు ఆకులు పుష్పాలు కాయలు కాయ లోపల గుజ్జు గుజ్జు లోపల గింజ ఈ విధంగా వ్రేళ్ళు తల్లివేరు పిల్లవేళ్ళు అంటూ ఈ విధంగా ఎంతటి నానాత్మో ఉన్నది మళ్ళీ కాండల్లో కూడా బెరడు బెరడు మళ్ళీ లేయర్సు సో మచ్ ఆఫ్ వెరైటీ ఇస్ దే ఇంతటి వెరైటీ నానాత్మో దీని పేరు వ్యాకృతము అని అంటారు వ్యాకరణం వ్యాకృతము అన్నా వ్యాకరణం అంటే వెరైటీయే రామా అని మొదలు పెడతాం రామా అన్నది ఒక్కటే రామహ రామో రామాహా హే రామ హే రామో హే రామాహ అని అల్లలాగా పెంచుకుంటూ పోడం దీని పేరు వ్యాకరణము అలాగే ఇంతటి విస్తారమైనటువంటి నానాత్వము కూడా కేవలము ఆ గింజ ఉంటుంది మర్రి గింజ విసరంత గింజ ఆ గింజలో చాందోగ్యంలో ఉంది ఈ ఎక్స్పెరిమెంట్ ఆ గింజలో ఎక్కడుందో అని మీరు దాన్ని పగలకొట్టు చూస్తే ఏం కనపడుతుంది అది కానీ దాని లోపలే ఉంటుంది డిఎన్ఏ ఏదో కోడ్ జెనెటిక్ కోడ్ రూపంలో ఉంటుంది అది అవ్యాకృతము అక్కడ కూడా మీకు కొమ్మలు పళ్ళు అవే ఏం కనపడవు మైక్రోస్కోప్లో చూస్తే మైక్రోస్కోప్లో చూశారనుకోండి చూస్తే కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు కనపడి చిన్న చిన్న పళ్ళు చిన్న చిన్న పువ్వులు కనబడతాయి అనుకుంటున్నారు అలాగే కనబడవు అక్కడ మీకు ఎవినో యాసిడ్స్ రూపంలోనూ న్యూక్లిక్ యాసిడ్స్ రూపంలోనూ ఆ డిఎన్ఏ మాలిక్యూల్లో దాగి ఉంటాయి దీని నుంచి వస్తాయి అది ఎలా వస్తాయో మరి అదే ఆశ్చర్యం సో ఆ మర్రి గింజకి అవ్యాకృతము అని పేరు అన్మానిఫెస్ట్ ఈ మర్రి చెట్టుకి మేనిఫెస్ట్ అదేవిధంగా ఈ జగత్తంతా కూడా మర్రి చెట్టు వంటిది ఊర్ధ్వ మూలమధ శాఖం అశ్వత్థం ప్రాహురం వ్యయం ఈ జగత్తంతా కూడా ఇదొక అశ్వత్థవృక్షం రావి చెట్టు వంటిది కొన్ని మర్రి రావి ఈ చెట్టుకి ఒక మూలం ఒకటి ఉండాలి అన్మానిఫెస్ట్ ఒకటి ఉండాలి ఉంది ఆ అన్మానిఫెస్ట్ పేరే మాయాశక్తి అని ఎందుకని ఈ శక్తి అని జగత్తంతా కూడా ఒక శక్తి యొక్క పరిణామం శక్తియే పరిణమించి మార్పుని చెంది జగద్రూపంగా మనకు భాషిస్తుంది ఆ విషయం మనకి స్పష్టం అవుతోంది అంచేతనే జగత్తు ఇట్స్ ఎ డైనమిక్ యూనివర్స్ ఎందుకంటే స్టాటిక్ కాదు కారణం ఏమంటే శక్తి యొక్క పరిణామం ఇది శక్తి యొక్క మార్క్ మాడిఫికేషన్ ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది కానీ అలా ముద్దలా పడి ఉండదు ఇది కూడా సో అలా పడున్నట్టు భాషించినా అది డైనమిక్కే కాబట్టి ఆ మాయాశక్తి దాని పేరే అవ్యాకృతము దానినే పరమాకాశము అని వర్ణిస్తారు ఆ పరమాకాశం నుంచే ఈ మహాకాశం వచ్చింది ఈ మహాకాశం నుంచే గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఇంకా అదర్ ఫోర్సెస్ ఇవేవి వచ్చి ఆఖరికి మ్యాటర్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ వచ్చాయి సో ఆ వ్యాకృతమునందు ఇది యూనివర్స్ లెవెల్లో చెప్పారు బ్రహ్మాండ లెవెల్లో నవ్వు యూ కమ్ టు ది జీవా లెవెల్ జీవా లెవెల్లో ఇప్పుడు నిద్రలేస్తూనే వీడి ముందు ఒక పెద్ద సంసారం ఒకటి ప్రత్యక్షం ఆ సంసారంలో వీడు జీవిస్తూ ఉంటాడు ఆ సంసారమంతా బుద్ధి ఎందే ఉందనేది మనకి నేను మీకు మనవి చేశాను ఇప్పుడు ఈ బుద్ధి ఎందు ఉన్న ఇంత సంసారము ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే దాని బీజము కూడా బుద్ధి ఎందే రహస్యంగా దాగి ఉండాలి దాని అలాగే ఉంది వాస్తవం ఆ బీజం పేరే అజ్ఞానము లేక అవిద్య అంటారు సో జీవుని లెవెల్లో ఏది అవిద్యయో బ్రహ్మాండ అది ఏ మాయాశక్తి ఎన్ ఫర్ మాయా ఈజ్ ది కలెక్టివ్ ఇగ్నోరెన్స్ కలెక్టివ్ ఇల్యూషన్ కలెక్టివ్ ఇల్యూషన్ పేరే మాయా దాని ఇంద్రజాలానికి ఎప్పుడైనా వెళ్ళారా మీరు ఇంద్రజాలము అనే అంటే మ్యాజిక్ షో దాన్ని మాయ అంటారు కదా ఎందుకని మాయని ఎందుకు అంటారు ఓ వెయ్యి మంది టికెట్లు కొనుక్కుని వెళ్ళారనుకోండి అందరూ చక్కగా కలెక్టివ్గా ఇగ్నొరెంట్గా భ్రాంతిలో ఉంటారు అన్నమాట అందు గురించి దానికి మాయ అంటారు అలాగే దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ సో దానికే అవ్యాకృతము అని పేరు అదే అన్నారు ఆయన సో అవ్యాకృత ఆఖ్యే దాన్ని వివరిస్తున్నారు నేను మొత్తం అంతా వివరించేశాను మీకు ఇప్పుడు శంకరులు ఇచ్చే వివరణని మనం పరిశీలిద్దాం ఇప్పుడు ఇప్పుడు అవ్యా పరమే వ్యోమన్న తెలుసుకున్నాక ఈ గుహాయానికి దానికి మనం రెండు పదాలకే అర్థం తెలిస్తే ఆ రెండు పదాలని జాయిన్ చేయడం అనే పని ఒకటి మిగిలి అప్పుడు దాని ఎందు బ్రహ్మ ఉన్నాడు అని తెలుసుకుంటే మీకు మొత్తం వాక్యం పూర్తవుతుంది तद्धि परम व्यो मेतक्षर गार्क्षरसिकर्षा सो अक्षरमु अक्षरपरब्रह्म अक्षर अंत विनाशमु लेनी मॉडिफिक लेनी परब्रह्म मॉडिफिके మోడిఫికేషన్స్ని భాసింపజేసి దాని పేరే మాయాశక్తి అది ఆ పరబ్రహ్మకు చాలా సన్నిహితంగా ఉంటుంది అగ్నికి ఉష్ణశక్తి ఎంత దగ్గరగా ఉంటుంది లేకపోతే ఎంత దూరంగా ఉంటుంది అంటే దూరంగా దగ్గరగా కాదండి అగ్నికి అత్యంత సన్నిహితంగా అగ్నిలో భాగంగానే అగ్నికంటే అభిన్నంగా ఉంటుంది అలాగే ఈ జగత్తంతా కూడా ఏ అవ్యాకృతం నుంచి ప్రకటన అయినదో ఆ వ్యాకృతము ఆ మాయాశక్తి ఆ అక్షర పరబ్రహ్మకి చాలా సన్నికర్షగా దగ్గరగా అంటే అభిన్నంగా ఉంటుంది అని ఆ విధంగా ఆ వ్యాకృతాన్ని ఆకాశశబ్దం చేతనే శృతిలో వ్యవహరించారు ఆకాశ శబ్దం చేతనే వ్యవహరించారు ఆకాశం అంటే స్పేస్ కాదు సో అక్కడ ఇంకా ఛాందోగ్యంలో కూడా ఉన్నది ఆకాశస్థలింగా అనే ఒక బ్రహ్మసూత్ర విచారం కూడా ఉన్నది సో ఆకాశం అనుకుంటే మీరు కంగారు పడిపోయి భూతాకాశం అనేసుకుంటారేమో కాదు ఆ ఆకాశం కాదు ఇది ఆ సమంతాత్ కాశతే ఇచ్చి ఆకాశ అది అవ్యాకృతమునకు ఆకాశం అనిపారు ఇంకో సందర్భంలో ఆకాశము అంటే బ్రహ్మకే ఆకాశం అనిపారు సందర్భాన్ని బట్టి ఈ శబ్దాలకి అర్థం మారుతూ ఉంటుంది నాకు శేలర్స్ వర్గంలో ఉన్నారు పెద్ద ఆయన మంచి మంచి శ్రద్ధు ఆయనకి ఎప్పుడూ అబ్జెక్షన్ ఏమంటే మీరు ఒక పదాన్ని పట్టుకుని అన్ని రకాలుగా వాడద్దు ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే త్యాహు మనీషిణ అన్నో వాక్యం ఒకటి ఉంది దాంట్లో కఠోపరిషత్తులో ఆత్మేంద్రియ మనోయుక్తం ఆత్మ అంటే దేహం అండి ఇంద్రియములు మనస్సు వీటితో కూడినటువంటి ఆ సచిదాత్మ ఉన్నదే దానికే భోక్త పేరు అని నేను చెప్పాను ఇదేనంటారు మీరు అలాగే మాట్లాడతారు ఏంటి అక్కడ సచ్చిదాత్మ అంటున్నారు ఇక్కడ ఆత్మ అంటే దేహం అంటున్నారు అంటే ఇక్కడ ఆత్మ అంటే దేహం అర్థం అంటే అక్కడ ఆత్మ అంటే సచిదార్త్మ అర్థం ఈ ఆస్ అ బిగ్ అబ్జెక్షన్ నా యూ కెనాట్ హ్యావ్ ఇట్ లైక్ దాట్ ఇప్పుడు నేను చెప్పాను మీరు అనుకోద్దు ఈ ఆత్మని శబ్దాన్ని ఇంద్రియానికి వాడతారు మనస్సుకి అదే వాడతారు బుద్ధికి అదే వాడతారు అహంకారానికి అదే వాడతారు జీవుడికి అదే వాడతారు పరమాత్మకి బ్రహ్మకి అదే వాడతారు నువ్వు అని చెప్పడానికి కూడా ఆత్మనే వాడతారు దానికి ఇన్న అర్థాలు ఉన్నాయి సో ఎనీవే ఈ ఆకాశ శబ్దం ఇది రకరకాల అర్థాల్లో వాడేస్తూ ఉంటారు మహాకాశంలో వాడతారు తర్వాత అవ్యాకృతంలో వాడతారు పరబ్రహ్మని వాడతారు సో ఇక్కడ అక్షరే అని అక్షరే ఆకాశ అక్షరమునందు ఆకాశము కదదు అక్షరము దాని దగ్గర సందేహం లేదు ఇప్పుడు ఆకాశము పరబ్రహ్మ కాదు కదండీ అక్షరమునందు ఉన్నది పరబ్రహ్మయందు ఉన్నది మాయాశక్తి కాబట్టి అది ఆకాశము ఆ విధంగా ఆకాశశబ్దాన్ని ఆ అవ్యాకృత అర్థంలో వాడటము కలదు ఆ సందర్భం అట్టింది కాబట్టి ఇక్కడ కూడా పరమం వ్యోమా అంటే అవ్యాకృతము అంటే మాయాశక్తి పరమేశ్వరుని యొక్క మాయాశక్తి జీవుని విషయంలో అయితే అవిద్య అజ్ఞానము తర్వాత గుహాయా వ్యోమన్ ఇదివా సామానాధికరణ్యాత్ అవ్యాకృతాకాశమే గు ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే గుహాయాం వ్యోమన్ అని రెండు పదాలు ఉన్నాయి రెండు సప్తమిలే ఈ రెండు రెండు వేరు వేరు అంశాలని చెప్తాయి అని అనుకోవచ్చు ఇది ఎలాగంటే నెక్లెస్ నెక్లెస్ ఎక్కడ ఉన్నది నెక్లెస్ ఆ పెట్టిలో బీరువాలో ఉన్నది అని అంట అంటే దాని అర్థమే పెట్టే బీరువా ఒకటేనా కాదు కదా రెండు సప్తములు కదా వీటిని వయ్యధికరణ్య సప్తమి అంట సమానాధికరణ్య సప్తములు వైయధికరణ్య సప్తములు కదా సో రెండు ఒకే వస్తువుని చెప్పట్లేదు కదా రెండు సప్తమి విభక్తులైనా రెండు వేరువేరు వస్తువుల్ని చెప్తున్నాయి కానీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నట్టు ఆధారాధేయ సంబంధం ఉన్నటువంటి రెండు వేరువేరు వస్తువుల్ని చెప్తున్నాయి కాబట్టి సో అలాగే ఇక్కడ కూడా బుద్ధియందు ఆ పరమాకాశమునందు ఉన్నది అంటే ఈ బ్రహ్మ బుద్ధిలో ప్రకటమవుతోంది ఆ బుద్ధి ఆ వ్యాకృతమునందు ప్రకటమైనది ఆ వ్యాకృతము బ్రహ్మ ఎందుకలదు సో ఆ సీక్వెన్స్లో ఆ బ్రహ్మ ఈ బుద్ధిలో కూడా ప్రకటమవుతోంది అని అలాగా అర్థం చెప్పుకో దట్ ఈస్ హౌ హీ టోల్డ్ ఇట్ ఆర్ లేకపోతే ఇంకో పని చేయొచ్చు ఈ గుహని వ్యోమని సమానాధికరణం చేసి పారా రెండూ ఒకే వస్తువును బోధిస్తున్నాయి ఏమిటో తెలుసునో ఇంక బుద్ధిని నిద్రపెట్టేసే కాబట్టి గుహ ఆ గుహయే అవ్యాకృతము మాయాశక్తి అదియే గు అని అలా చెప్పవచ్చు ఏమంటే మరి బుద్ధి మాట ఏమిటండి బుద్ధి మాయాశక్తిలో అంతర్గతమేనండి కలెక్టివ్ ఇగ్నోరెన్స్ ఈజ్ మాయాశక్తి అని చెప్పాం కదా కలెక్టివ్ ఇగ్నోరెన్స్ని తీసుకుంటే ఇండివిజువల్ ఇగ్నోరెన్స్ దాంట్లో ఉన్నట్లే వేరే చెప్పక్కర్లేదు ఇప్పుడు కూడా ఈ ఇండివిజువల్ కాస్మిక్ ఈ డివిజన్ని మనం బాగా మనస్సుకి పట్టేసి ఉంది కనుక వీ వాంట్ రిటైన్ దట్ డివిజన్ ఇండివిజువల్ ఈజ్ దేర్ యూనివర్సల్ పురుష ఈజ్ దేర్ బట్ శృతి ఇట్ మే రిటైన్ ఇట్ మే నాట్ రిటైన్ సమ్టైమ్స్ ఇట్ గోసాన్ విత్ బోత్ ఇండివిజువల్ ఈజ్ దేర్ అండ్ దిస్ ఇండివిజువల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది యూనివర్స్ అని ఒకప్పుడు అసలు ఇండివిజువల్ లేడు ఉన్నదల్లా యూనివర్సల్ which is very appropriate endukante ippudu oka oka particular standpoint lo nenu em antano finger in me finger is there in me finger is a part of me an antanu maro kapudu alla annam anta nene inga malli finger ledhe em ledhe alla lekka petato kurchuntay na endu konni kotla cells unnay avanni ogada taruvatha okka lekka pettaava emi no i am one all all is included in me i say that Or from a different standpoint I will say this finger is my finger and I am there and this finger is a small part of me. One-do standpoints so who coulda on time. I-pid vision, my finger-degira no-ne-degira confusion on-dudu. Indu-kondadu vision clear ga on-dikana. Vision clear ga on-dapid miri e-bhasham atla-de-si na artha-mai-pod. Vision clarity on-dudu manakdi. I-pid a-loan-kondadu you isolate yourself from the whole. యూ థింక్ యూ ఆర్ సపరేట్ ఫ్రమ్ ది హోల్ ఆ రకంగా మనస్సు బాగా తర్ఫీద్ అయి ఉంటుంది ఆ సెపరేట్ భేదభావంతో బాగా దృఢమైపోయి ఉంటుంది అటువంటి మనస్సుకి సడన్గా ఈ ఇండివిజువల్ని డ్రాప్ చేసి హోల్ ఒక్కటే మాట్లాడితే అదేవిటి హోల్ అంటే మరి నా మాట ఏమిటి అని వీటికి సందేహం వస్తుంది సో మాండూక్యంలో వెరీ ఫస్ట్ స్టెప్ ఈజ్ ఎ జయింట్ స్టెప్ వెరీ ఫస్ట్ మంత్రాయే ఇండివిజువల్ ఈజ్ డ్రాప్డ్ ఓన్లీ కాస్మిక్ పర్సన్ ఈజ్ రికగ్నైజ్డ్ నేను ఎక్కడి నుంచి వచ్చేవా అంటే నీ గురించి లేదు చెప్పద్దు నువ్వు డోంట్ టాక్ అబౌట్ యూ బికాస్ యూ ఆర్ అండ్ పార్ట్ ఆఫ్ దట్ యూనివర్సల్ పురుష కాస్మిక్ పర్సన్ దట్ కాస్మిక్ పర్సన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ బ్రహ్మ అంటే నేను కాస్మిక్ పర్సన్ నుంచి కాస్మిక్ పర్సన్ బ్రహ్మ నుంచి వచ్చాను నువ్వు అలా తీసుకుంటే తీసుకో కానీ మాండుక్యా డజంట్ రికగ్నైజ్ యూ యూ డోన్లీ రికగ్నైజెస్ ది కాస్మిక్ పర్సన్ అండ్ సేస్ దట్ దట్ కాస్మిక్ పర్సన్ హ్యాస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ బ్రహ్మన్ వాట్ అబౌట్ మీ వాట్ యు దెర్ ఈజ్ నో యూ సో okappudu avidhanga the individual is ignored because individual is not an entity like my finger or a small part of my body is not an independent entity it is part and part